హరి శ్రీగరుభ్యో నమరి ఓ బ్రహ్మానందం పరమసుఖదం హం జ్ఞానమూర్తిం ద్వంద గగనసదృశం సమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షి భో భాీతరం సద్గురు నవాి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా ప్రదాయకర్తృభ్యోచ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యోప్రన త్యో బ్రహ్మస్ అహం పదార్థగ సదాశివస మక్షమా అస్మార్యపర్యం వందేరు పర పరా స్వురు నిజగురు పరమురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురువ్యో నమ హరి ఓకను కలలో పురుషుని గెరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా ఎరుక బయలుగని తా లేని తిరిగిన ఎరుక కది మేల్కైది నమ్మూ లెసా ఎరుకతో పొందు వదులాదే ఎరుకా నే కళ నీకు ఎప్పుడూ తోచీతే ఎరుక లేందనూ మేల్కా ఎరు గోమపుడే చాలు ఇది నమ్మూ లెసో ఎరుకను కలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడుగలగా ఎరుక బయలుగని తా లేని దిరిగిన ఎరుక గది మేల్క ఇది నమ్ము లెస ఎరుకతో పొందువదులదే పిస ఎరుక అనే కల నీకు ఎప్పుడూ తోచితే ఎరుక లేందను మేల్క ఎరుకు పుడే చాలు ఇది నమ్ము లెస ఎరుకతో ఇది పదవి భజన ఇతపూర్వకార్థంలో కూడా ఈ కళ మెలకువ నిద్ర చచ్చుట పుట్టుట అనేటటువంటి అంశాన్ని స్వీకరించి సూచన చేశారు మరల అందులో ప్రాథమికమైనటువంటి అంశములైనటువంటి కళ మేలకువ ఎరుక మేలకువ బయలు వీటిని ఇప్పుడు సమన్వయం చేసేటటువంటి సూచన చేస్తున్నాను సమన్వయంలో విరోధాభాసం అని ఒక పద్ధతి ఉంది అంటే అర్థం ఏంటంటే కొన్ని లక్షణాలు చూస్తే సమానంగానే కనబడతాయి కానీ ప్రధానమైన లక్షణాలు విరోధంగా కనబడతాయి ఆభాసగా కనబడతాయి ప్రతిబింబంగా కనబడతాయి వాటిని సూక్ష్మైనటువంటి వివేకంతో గుర్తుపడాలి తెలివితో గుర్తుపట్టాలి దీన్ని కంపేర్ అండ్ కాంట్రాస్ట్లో భాగంగా విజ్ఞాన శాస్త్రం కూడా ఏం చేస్తుందంటే ఆడ్ మ్యాన్అట్ అంటారు దానికి సంస్కృతంలో విరోధాభాసం అని పేరు అంటే మీకు చాలా ఒక వస్తువుల గుంపు ఇచ్చామనుకోండి ఆ వస్తువుల గుంపు ఒకే రకమైన లక్షణాలతో ఉన్నట్టు కనపడినప్పటికీ ఒక్క వస్తువు విశేష లక్షణంగా విరోధ లక్షణంతో అయితే వస్తునిశ్చయ జ్ఞానం నుంచి చూస్తే వస్తు ఆభాసే వస్తు యొక్క లక్షణం కూడా ఆభాసే కానీ విషయ పరిజ్ఞానంగా చూసినప్పుడు మాత్రం వస్తువు అనిత్యమని లక్షణము నిత్యమని బోధించబడుతుంది తెలియబడు దీనిని చెడగొట్టే పని అనమాట ఈ వార్తీక పద్ధతిలో చేస్తారు ఈ పని కాబట్టి అన్వయ వ్యతిరేకాలు తెలిసి చెయ్యాలన్నమాట ఇది ఎటు చేస్తే అన్వయం ఎటు చేస్తే వ్యతిరేకమో బాగా తెలిసి చెయ్యాలి అలా తెలియకుండా చేస్తే వ్యవస్థే చెడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఒక రకంగా చెబితే మానవ జీవనమే చిన్నాభిన్నమైపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇవి మనం భూమండలం మీద ఏర్పడినటువంటి నాగరిక జీవన చరిత్రలో మనం చూడవచ్చు అనేకానేకమైనటువంటి విచారణ లేకుండా ఒప్పేసుకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలను ప్రకృతిని పరిశోధించకుండానే విచారణ చేయకుండానే ఒప్పేసుకున్నాం చాలా వాటి అలా ఒప్పేసుకుని విచారణ చేసాం ప్రశ్నించాం చాలామంది ఏమంటారంటే భారతీయ సంస్కృతి అంత మూఢత్వంతో ఉంటుందండి అక్కడ ప్రశ్నించడానికి అవకాశం లేదు అసలు చెప్పింది ఏ అదే పాశ్చాత్య సంస్కృతిలో అన్నింటినీ ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్లే విజ్ఞానవంతులు భారతదేశంలో ఉన్నటువంటి అనుచాన సాంప్రదాయకులు విజ్ఞానవంతులు కాదు ఇది మూఢమైనటువంటి పద్ధతి అనేటటువంటి విమర్శ ఉంది సరే సద్విమర్శగా స్వీకరిస్తే కేవలం కర్మ మార్గాన్ని మాత్రమే ప్రబోధిస్తే అప్పుడు అది మూఢత్వమే అవుతుంది కానీ కర్మ మాంత మార్గాంతరంగా జ్ఞాన మార్గము భక్తి మార్గము యోగ మార్గము ఇమిడి ఉన్నాయి కర్మ మార్గం అంటే ఉదాహరణ చూద్దాం భోజనం చేయాలి ఆకలి చాలు భోజనం చేయవచ్చు ఏ జీవికి ఈ సృష్టి నియమం ప్రకారం అర్హమైనటువంటి స్థితి ఏమిటంటే ఆకలి వేస్తే ఆహారాన్ని భుజించవచ్చు ఇది ప్రాథమికమైన నియమం అయితే ఏ ఆహారం తింటే ఉచితమైనదో తెలిసి తినడం మానవుడికి మాత్రమే తెలుసు అనుకుంటే పొరపాటు ప్రతి జీవి కూడా తనకు ఉచితమైన ఆహారాన్నే స్వీకరిస్తుంది అంతేగాని తనకు ఉచితంగానే ఆహారాన్ని అది స్వీకరించదు కాబట్టి జీవధర్మంలోనే ఉచితం అనే లక్షణం అంటే అర్థం ఏమిటంటే మేక మాంసం తినదు సింహం గడ్డి తెలదు దాని రీతిని బట్టి దాని స్వభావాన్ని బట్టి దాని గుణధర్మాన్ని బట్టి అది ప్రవర్తన కానీ గుణధర్మాన్ని స్వభావాన్ని మార్చుకోగలిగే శక్తి మానవుడికి సరే మానవుడికి ఉచితమైన రీతి ఏమిటండి అని మహాన్ భావలైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిని అడిగారు ఏనుగు ఏనుగు వలే ఉండును మొసలి మొసలి వలె ఉండును మానవుడు మానవుడి వలె ఉండవలేను అన్నారు ఇంతే గొప్ప సూచన ఏనుగు ఎప్పటికీ మసలిలాగా మారదు మసలు ఎప్పటికీ ఏనుగులాగా మారదు మసలు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది ఏనుగు ఎప్పుడు భూమి మీదే ఉంటుంది అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మొసలి భూమి మీదకి వస్తుంది ఏనుగు అవసరమైనప్పుడు నెలలోకి వెళుతుంది తత్కాలవతి తదుపరి మళ్ళీ ఎవరి ఆశ్రయాలు వాడు వెళ్ళలే మానవుడు మానవుడి వెలే ఉండాలి అన్నారు వెంటనే మానవుడు ఏనుగు వలె ఉండకూడదు మానవుడు మొసలి వెలే ఉండకూడదు అని చెప్పడం అన్నమాట ఏమిటి ఇందులో ఉన్న విశేషార్థం ఇందాక విరోధాభాస లక్షణం అంటే ఏమిటంటే పదార్థం లక్షణం ఇవి రెండు ఉంటాయి ప్రకృతిలో లేక గుణధర్మం లక్షణమన్నా గుణం ఒకటే అందుకే మన వైద్యశాస్త్రం ఏం చేసిందంటే మొట్టమొదట వస్తు గుణదీపిక అనేది తయారు చేస్తుంది తర్వాత ఆ వస్తువులను ఉపయోగించి మానవుడు ఎట్లా తన అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యాన్ని సంపాదించాలి ఆ అసమతౌల్య స్థితిని సమతౌల్యత ఆ స్థితికి ఎట్లా తెచ్చుకోవాలి అనేది ప్రయోగం తదుపరి తదనుగుణమైన పథ్యం तदनुगुणी कश्रांति लेक व्यायाम वीटने कल चिकित्स अने पेर यह चिकित्सा भाग विश्रा को అలాగా కాబట్టి పదార్థాన్ని లక్షణాన్ని అదే లేక దాని యొక్క గుణాన్ని చక్కగా చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట అలాగే మానవుడు ఏనుగు వలె ఉండకూడదు మానవుడు మొసలి వలె ఉండకూడదు అనేది ఇక్కడ చెప్పబడిన సూచన ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఈ ఎరుక అనేటటువంటిది ఏనుగు అఖండ ఎరుక అనేటటువంటిది ఏనుగు వంటిది ఇంకపోతే జగత్తు జీవభావం ఎట్సెట్రా ఇత్యాదులన్నీ మొసలి వంటివి దీనికి గ్రాహకం అని పేరు నేను గ్రహించడమే దాని పని వాస్తవానికి అంతఃకరణం పనిము వాస్తవానికి అంతఃకరణం అనేటటువంటి పనిముట్టు ప్రతిబింబ ధర్మం కలిగినటువంటిది దానికి స్వయం చాలిత ధర్మం లేదు అందుకే జ్ఞాతతో కలిపి అంతరింద్రియం అదంతా కలిపి ఒకటే ఇంద్రియం లోపలున్న పనిముట్టు మిగిలినవి బహిరింద్రియాలు బయటకున్న పనిముట్టు ఇంద్రియం అంటేనే అర్థం అది స్వయం కాదు అని చెప్పడం సరే ఇంకా లోతుగా విశ్లేషించాం విశ్లేషిస్తే కేంద్రనాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఆయా ఇంద్రియ సముదాయములకు సంబంధించినటువంటి కేంద్రకములు న్యూరో సెంటర్స్ మెదడులో కొన్ని న్యూరో సెంటర్స్ ఉన్నాయి ఈ నర్వ్ సెంటర్స్ ఏవైతే పనిచేస్తున్నాయో వాటిలో ఏర్పడుతున్నటువంటి విద్యుదయస్కాంత ఆఘాత చలనముల వలన ఇంద్రియములు కదులుతున్నాయి ఇంద్రియములు ప్రతిస్పందిస్తున్నాయి ఈ కేంద్రనాడి వ్యవస్థ కనుక కుప్పకూలిపోతే బ్రెయిన్ డెడ్ అంటాం లేక కోమా అంటాం లేదు ఇత్యాదులు అనేక రకాల స్థితిని బట్టి పేర్లు మరి ఇప్పుడు వాడి ఇంద్రియాలు పనిచేయవు ప్రతిభ ప్రతిబింబించవు ప్రతిఘటించవు పోరాడవు పనికిరవు గారు కొంతకాలానికి కాబట్టి ఇతని యొక్క స్వయం చాలిత ఇంద్రియాలు జనరేటర్ బాడీలో ఉన్నటువంటి కిడ్నీలు లంగ్స్ లివర్ ఇత్యాది కొన్ని కళ్ళు ఇలాంటివన్నీ పనికొస్తాయి ఆ అవయవాలు దెబ్బతిన్న వాళ్ళకి ఈ బ్రెయిన్డెడ్ వాళ్ళ యొక్క అవయవాలని దానం చేయవచ్చు దీనికి అవయవ దానం అని పేరు జీవన్ దాన్ అని పేరు ఇది ఈనాటి కాలంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ఘనత అనమాటది మరి మృత్యుముఖంలో ఉన్నటువంటి వాని యొక్క శరీరంలో నుంచి మృత్యువుకు దాదాపుగా చేరిపోయినటువంటి వాడి యొక్క అవయవాలను పెట్టి మృత్యుముఖంలో నుంచి పునః వాడిని మరలా జీవింపజేసే ప్రయత్నం ఇది మరిప్పుడు ఆయా గుణం ఆయా ధర్మం ఆయా పదార్థం ఆయా శక్తి అవన్నీ మానవులకందరికీ ఒకటే ఉన్నాయి కానీ ఈ ప్రయోగోపసంహారాలనే విచికిత్స చికిత్స విచికిత్స అని రెండు పదాలున్నాయి కాబట్టి ఇదంతా చికిత్సలో భాగం ట్రీట్మెంట్లో భాగం గుండె తీసి గుండె పెట్టినా ఏం తీసి ఏం పెట్టినా బ్రెయిన్ తీసి బ్రెయిన్ పెట్టడం కుదరటం భవిష్యత్తులో పోసి అది కూడా సాధిస్తారేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి నిర్మాణం అవుతుంది పథకాలానికి మానవుడు అది కూడా సాధించవచ్చేమో కానీ స్వభావాన్ని మార్చమంటే మాత్రం మానవుడు అలా కావడం లేదు కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందట ఈ లేనటువంటి కల వంటి లక్షణంతో కూడి ఉన్నటువంటి అంతఃకరణం ఎరుక అంటే జ్ఞానం అంటే తెలివి ఇక విశేషమైనటువంటి దాని లక్షణాలు అది విజ్ఞానమే కానీ సుజ్ఞానమే కానీ ఎన్ని రకాలైనటువంటి ప్రత్యయాలతో చెప్పబడిన లక్షణాలైనా కానీ అవన్నీ మేలు కొంటే లేవు కళ కంటున్నప్పుడు మాత్రమే ఉన్నాయట అంటే ఏంటండి ఎట్లా చెప్తారండి ఇది మీరు అంటే సమం సు భూ తి చరమంతిచ వినస్త వినశ్యన్నాడు వేదవ్యాస పరమాత్మ సమం సేషు భూత ఎక్కడ కొట్టాడు చూడండి నీకు అష్ట ప్రకృతులు అనేకంగా ఉన్నట్టు కనబడుతున్నాయి వాటి ప్రతిబింబాలైనటువంటి జగత్తు కూడా అనేకంగా చూస్తుంది ఆ అష్ట ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటి అటువంటి పంచభూతాత్మకమైనటువంటి అష్టప్రకృతి అంతటా సమం సర్వేషు భూత అని ప్రయోగించాడు జీవులన్నిటి కూడా భూతములని పేరు ఎందుకని అంటే ఆ అష్ట ప్రకృతుల చేతనే ఈ జీవులన్నీ తయారయ్యాయి ఈ జడచేతన ప్రకృతి అంతా తయారయ్యి వ్యక్తంగా కనపడుతున్నది జడచేతనములు దానికి మూల వస్తువుగా ఉన్నటువంటిది అష్ట ప్రకృతి వస్తువు దాని గుణం లేక పదార్థము దాని గుణం అందుకని వేదాంతంలో బ్రహ్మ పదార్థమని ప్రయోగించకూడదు అదేమిటండి బ్రహ్మము కూడా పదార్థమేనా అంటే అది కూడా పదార్థమైన అన్న అంటే దానికి కూడా ఒక గుణ లక్షణం దానికి కూడా ఒక విశేష లక్షణం అది నిర్గుణం అది నిరవయవం అది నిరాళంబం అది సర్వసాక్షి ఏకకాలంలో వ్యాపకము ఏకకాలంలో సాక్షి ఏకకాలంలో సర్వవ్యాపకము ఏకకాలంలో సర్వసాక్షి మరి నాకు అట్లా లేదు కదండి నాకు అన్ని పరిమితాలుగానే చూస్తున్నాయి కదా అన్నాడు ఏముందయ్యా ఇందులో ఘటశరావాదులుగా మృతిగా భృంగారము శృంగారముగా భృంగారము అన్నాడు ఉపమా నీకు సమంగా కనపడకపోవడానికి కారణం ఏం లేదు నాయనా వాస్తవానికి ఉన్నది ఎలా అంటే సమం సర్వేషు భూత తిష్టంతం చరమంతిచ తిష్టంతం కదలక ఉన్నది ఎత్తం ఎప్పటిదాకా చరమంతి చ విశ్వ ప్రాదుర్భవం నుంచి విశ్వలయం వరకు కూడా కదలకుండా ఉన్నది ఎలా సమం సర్వేషు భూత నువ్వు దేనికి దానికి ఏముక కాముక అణువుగా చూసినా అది కదలకుండా अणु कदल का महत् गुस्ता विश्व का चुताओ आदि कदचरम तिच चरमी कदल चरम दश की चेरीकीा पी ఏదైతే నిలకడగా ఉన్నదు కదలక ఉన్నదు. కాబట్టి ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది జీవభావానికి అన్వయం అవుతుంది ఆత్మభావానికి అన్వయం అవుతుంది బ్రహ్మభావానికి అన్వయం అవుతుంది పరబ్రహ్మ నిర్ణయానికి అన్వయం అవుతుంది బయలు కూడా అన్వయం అలా ప్రయోగించారు ఈ ప్రయోగాన్ని సమం భూ తిష్టం చరమంతి వినస్త వినస్త పశ్యతి సతి వినస్త వినస్తం అరే నశించడం అనొచ్చుగా వినస్త అన్నాడు ఏకంగా అంటే విశేషంగా నశించిపోయింది ఒట్టి విశేషంగా నశి విశేషంగా నశించిపోవడానికి ఆధారమైంది కూడా లేకుండా పోయిందని రెండో వినస్తస్యం పెట్టి చాలా బాగా ప్రయోగించారండి ఎంత అద్భుతమైన ప్రయోగం వేదాంత సారానంతా ఒక శ్లోకంలో ఎమించగలిగేటటువంటి మహానుభావుడు వేదవ్యాసం అలా ప్రయోగించడి ప్రయోగాన్ని వినస్త వినస్యంతం అన్న దాంట్లో ఎంతోలు తగిన భావనలు తగిన చూపులు దర్శనం మానవులు జీవులు అన్నీ కూడాను శ్వాసిస్తున్నాయి శ్వాసించే జీవులు శ్వాసించని జీవులు ఇదంతా మళ్ళీ ఏదో రకరకాలైన విభజనలు సరే ఏదేమైనా సృష్టికి ప్రాణాధారమే ఆధారం అంటే అర్థం ఏమిటంటే ప్రాణం నడిస్తేనే ఈ జీవుడు ఈ శరీరంలో ఉంటాడు ప్రాణం ఆగితే వెళ్ళిపోవడం సరేనయ్యా ఓ పని చేయి ఊపిరి తీస్తున్నది ఎవరు అని ప్రశ్న వేస్తే నేనేనండి అంటాడు ఎవడు కూడా నీకు ఊపిరి ఆడుతుందా అని అడిగాం అనుకోండి బాగా ఆడుతుందండి ఎవరు తీస్తున్నారు నాయన ఊపిరి అంటే నేనే తీసుకుంటున్నానండి అంటే ఎవరు విడిచిపెడుతున్నారంటే నేనే విడిచిపెడుతున్నాను సరే ఓహో నువ్వే ఊపిరి తీస్తున్నావు నువ్వే విడిచిపెడుతున్నావా సరే మరి నీ ఆఖరి ఊపిరి కూడా నువ్వే తీస్తావు నువ్వే విడిచిపెడతావా అని అడిగాను నా ఆఖరి ఊపిడి మాత్రం నా చేతిలో లేదండి అన్న అదేమిటయ్యా మరి రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు నీవే శ్వాసిస్తున్నావు జీవహంసలుగా మూడు వేల శ్వాసలు ఈశ్వరహంసగా శ్వాసిస్తున్నావు నీ కేంద్రనాడీ మండల వ్యవస్థలో బ్రహ్మాండ పరిధిలో మరి అది దైవతంగా మరి ఇలా చూసినా అలా చూసినా నువ్వే చేస్తున్నట్టుగా కరెక్ట్గా కనబడుతుంది కదా నీ ఆఖరి శ్వాస కూడా నువ్వే అదేదో పూర్తి చేసే అవకాశం బలం లేదని దగ్గర అని అడిగాను నా దగ్గర లేదండి అది నా చేతిలో లేదు టిక్కెట్ జరగాలంటే ఈశ్వరుడు పర్మిషన్ ఇవ్వాల్సిందేనన్నాడు మరి ఇప్పుడు ఎందుకు అన్నాడు ఈశ్వరుడు కాబట్టి మృత్యువు నీ చేతిలో లేదు అది నీ స్వాధీనమై ఇక్కడ మానవ విజ్ఞానం సున్నాకొచ్చేసి కాబట్టి మనం ఎన్ని ప్రతిబింబ జ్ఞానాలని వాడినా మృత్యువు దగ్గర మన ఆటలు చల్లల ఏమండి యంత్రాలు పెడతామండి నవద్వారాలకి యంత్రాలు పెట్టేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తామండి యంత్రాలు ఉన్నంతసేపు వాడు ఉన్నట్టు యంత్రాలు తీయగానే వాడు వినట్టు అని చెప్పే దశకి చేయడం చివరికి ఇది ఒక అమానవీయమైన పద్ధతి కాబట్టి ఈ రకమైనటువంటి ఆ చివరి శ్వాస తీసేవాడెవడో వాడు ప్రతి శ్వాసకు నీలోనే ఉన్నాడు వాడే అసలు నిజానికి శ్వాసిస్తున్నాడు నువ్వు శ్వాసించడం కాబట్టి ఆ చివరి శ్వాస ఎవరు తీస్తున్నాడో ఇప్పుడు కూడా శ్వాసిస్తున్నవాడు వాడే అని తెలుసుకోవడం జ్ఞానం అలా ఉండడం జ్ఞానం అలా నిలకడ చెందడం జ్ఞానం అలా దృఢపడటం జ్ఞానం అలా వస్తునిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉండడం జ్ఞానం కాబట్టి అన్ని సాధనల సారాంశము కూడా నేనన్న ఈశ్వరుణ్ణి ఎరుకడా ఎరుక గుర్తెరగడానికే ఈ రీతిగా నడిచినటువంటి నడకంతా కూడా నడతంతా కూడా జాగ్రత్తగా గమనిస్తే ఏమైనా ఇప్పుడు మలినపుటెరుక నుంచి శుద్ధ ఎరుకగా మారేటటువంటి పద్ధతిగా మనం సాధన చేస్తున్నాం సిద్ధిదశలో ఏమయ్యాము అంటే నేను ఆత్మస్వరూపుడను నేను సాక్షి స్వరూపుడను నేను జ్ఞానస్వరూపుడను నేను ప్రకాశస్వరూపుడను నేను సత్స్వరూపుడను నేను ఆనంద స్వరూపుడను నేను బ్రహ్మస్వరూపుడను అనేటటువంటి నిర్ణయానికి చేరా దీనికి విరోధమైనటువంటి అన్నింటినీ ఆభాసముగా ప్రతిబింబముగా నిరసించాం కాబట్టి తెల్లనివన్నీ పాలండి నల్లనివన్నీ నీళ్ళండి అనేటటువంటి ఆర్యోక్తి చాలా జాగ్రత్తగా గమనించకూడదు ప్రతి ఒక్కరూ అలా గుడ్డిగా నమ్మమని ఏ జ్ఞానము ఏ శాస్త్రము ఏ గురువు చెప్పలేదు మూఢాన్ని ప్రబలింప ప్రబలింపచేయలేదు ప్రతిదీ ప్రశ్నించడమే విచారణకు మొదటి మట్టు అయితే ప్రశ్న సశాస్త్రీయమై ఉండాలి సాంగమై ఉండాలి సాధనయుక్తమై ఉండాలి సోపానయుక్తమై ఉండాలి లక్ష్యాన్ని నిర్దేశించి లేకపోతే అది వృధా ప్రయాసం అవుతుంది కాబట్టి విచారణకి మూలం ప్రశ్న జ్ఞానానికి మూలం ప్రశ్న ప్రశ్నోపనిషత్ అని ప్రశ్నలు ఎలా అడగాలో చెప్పారు ఎలా సమాధానాలు పొందాలో చెప్పారు ప్రశ్నోపనిషత్ అలాగే ఏమంటే ఆ చివర కైవల్యం కైవల్యం అంటున్నారు కదా ఈ కైవల్యం ఏమిటండి దానికి కూడా ఉపనిషత్తు చెప్పారు కైవల్యోపనిషత్తు ఇట్లా ఏవైతే ప్రధానమైనటువంటి స్థితిని గురించినటువంటి ప్రశ్నలు సందేహాలు నిర్వచనాలు నిర్ణయాలు ఉన్నాయో వాటి వాటికల్లా ఒక్కొక్క ఉపనిషత్తు చెప్పుకుంటూ వచ్చారు అలాగే మాండూక్యోపనిషత్తు నిజానికి మాట్లాడితే అదేదో ఒక మండూకం ఒక కప్పను ఉద్దేశించారు లేకపోతే మండూక శబ్దాన్ని ఉద్దేశించి చెప్పారనే లక్షణంతో చెప్తూ ఉంటారు కాదు నామాంతరంగా అట్లా ప్రాచ్యాతంగా అలాగా శబ్దం ధ్వనిస్తుంది కాబట్టి వాస్తవానికి ఏమిటంటే ఏ జీవి అయినా కూడా పుట్టగానే శబ్దం చేయగలిగేటటువంటి శక్తి సంపాదించిన తరువాతే దాని యొక్క శ్వాస క్రమం విజృంభించి దాని యొక్క కేంద్రనాడీ వ్యవస్థ వికాసం చెందు అందుకని ఉభయచర జీవులలో మొట్టమొదటిది టాడ్పోల్ అంటే చిరుకప్ప దాంతో ప్రారంభమైంది జలచరాలు భూచరాలుగా మారేటటువంటి వికాసం అది చేసే శబ్దం చాలా విశేషమైన శబ్దం ఒక కాలంలో చేస్తూ ఉంటుంది అది దాని యొక్క జీవనంలో భాగం ఈ సామాన్య లక్షణాన్ని స్వీకరించి ప్రణవం ద్వారా బ్రహ్మాండం ఎలా ఉత్పన్నమైందనేటటువంటి నాదానుసంధాన ప్రక్రియని వివరించారు మాండూప్యో మనిషి కాబట్టి ఇరవై శ్లోకాలే ఉన్నప్పటికీ చాలా విశేషమైనటువంటి సాధనా బలాన్ని ఇచ్చేటటువంటిది మాండుక్యోపనిషత్ ఆ ఉత్తమ స్థితిని ప్రణవాన్ని ఉపాసించి ప్రణవం ద్వారా నేననే యదార్థ స్థితికి చేరేటటువంటి సత్యస్థితికి చేరేటటువంటి శివస్థితికి సాధనా బలాన్ని సిద్ధిదశని అందించేది ఆ ఉపనిషత్ మరి ఏమండి ఎన్ని రకాలుగా మీరు చెప్పినా ఇది ఇంతకి ఎరుకంటారా బయలు అంటారా అని అడిగా మళ్ళా మొదటి వచ్చి మొదట్లోనే ఏం చెప్పాడు ఎరుకనుకలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వమగుచు భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఎంత ప్రాధాన్యమైనదో అక్షర పరబ్రహ్మయోగం కూడా అంతే ప్రాధాన్యమైన ఈ రెండింటికంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం కూడా ప్రధానమైనది ముగ్గురు పురుషుల్ని ఉద్దేశించి మూడు యోగాలు చెప్పాడ ఎవరైతే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం అనే జ్ఞానాన్ని వాడతారో వాళ్ళు దేహి దేహము అనేటటువంటి తెరవు వివేకాన్ని పొందుతారు ఈ విభజన మట్టమొట్ట తెలియాలి నేను నేనుగా ఉన్న నేను అయమాత్మ బ్రహ్మ మూడు నేను ప్రవచించింది అనసూయాదేవి అర్కపురి అనసూయాదేవి బ్రహ్మాండం అనసూయాదేవి గారు రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అన్నారాయణ ఆవిడ సులభంగా చెప్పేసింది ఏ మాట అయినా గొప్ప గొప్ప వేదాంత రహస్యాలు అన్నింటినీ కూడా సులభంగా చెప్పే అయమాత్మ బ్రహ్మాని ఒక ఆయన అంటే నేను నేనైనా నేనన్నదా అంతే మూడు నెలలు వాడేసిందండి నేను ఎవరికి తెలియదయ్యా ఈ నేనుకు మూడు నెలలు ఉన్నాయా నేను నేనైనా నేను అంటే పోవాలి నన్ను చాలా ఉత్సాహాన్ని ఏమంటారు దాన్ని కులకింతలు కలిగించేటటువంటి ప్రయోగం అన్నమాట నేను నేనైనా నేను ఎందుకంటే ఆ అయమాత్మా బ్రహ్మమునకు సూట్ అయిన తెలుగు వాక్యం మరి అంత చెప్పడం మా సద్గురుమూర్తులైన వారి వల్లే అవుతుంది కానీ సామాన్యుల వల్ల అవమాట అలాగా మొదటి నేనందామా నేను మలిన ఎరుక మధ్యలో నేనందామా అదేమో శుద్ధ ఎరుక పోనీ నేను నేనైన నేను మూడో నేనందామా ఆ నేనేమో కేవలపుటెరుక మలినప్పుటెరుక శుద్ధ ఎరుక కేవలపు ఈ మూడింటి సమాహారం ఎక్కడైతే లేదు అది పరారూప ఎరుక ఏమిటమ్మా దీని రహస్యం అంది ఆ ఏం లేదన్నా అన్న అది మౌనవ్యాఖ్య అంటాడు ఈ మూడు నేను సంగతి చెప్పమ్మా అంటే ఒకటే మాట చెప్పిందావిడ ఏం చెప్పింది ఇదంతా మౌనవ్యాఖ్యనైనా అంటే ఇప్పుడు అదేమైంది ఇప్పుడు మౌనవ్యాఖ్యలో ఉన్నది పరారూప ఎరుక లేని ఎరుక ఈ వ్యక్తంగా ఎరుక రూపంలో ఉన్నటువంటి నేను నేనైన నేను అంతా ఈ ఎరుక యొక్క మూడు స్థితులు అది త్రిపుటిలో కాదు మలినపుటెరుకలోనే త్రిపుటలు ఉంటాయి శుద్ధ ఎరుకకు వచ్చేటప్పటికే త్రిపుటికి అతీతమైపోతాడు కేవలపు టెరుకకు వచ్చేటప్పటికీ ద్విపుటిలోకి వచ్చేసి త్రిపుటి రహితం అయిపోతాడు కేవలపు టెరుక నుంచి పరారూప ఎరుకలోకి వచ్చేటప్పటికి ద్విపుటి రహితం అయిపోతాడు ఈ రీతిగా ఎరుకను దాటేటటువంటి నిర్ణయాలను సూచనగా అందించేవారు స్ఫురణగా అందించేవారు స్ఫూర్తిగా అందించేవారు మహానుభావులు దీనికి మార్జాల కిషోర న్యాయం పేరు ఇలా ఒక మాట చెబితే శాంతం సమం సర్వేషు భూతనబడుతున్న స్థితిని యహ్ పశ్యతి సపశ్యతి అని దాంట్లో ముక్తాయింపు ఉంది ఎహ్ ఏదైతే కనబడుతుందో సపశ్యతి ఏదైతే కనబడడం లేదో కనబడుతున్నది కనపడనిది మూలమున్నది మూలము లేనిది మొత్తం సర్వం శూన్యం కనపడుతున్నదంతా సర్వం కనపడేదంతా శూన్యం ఆ శూన్యం ఈ సర్వం ఈ సర్వం ఆ శూన్యం వినస్త వినస్యంతం అనేదానికి అన్వయం చేయాలి అందులో నుంచే ఇది అందులోకే పోతుంది అదే ఇదవుతోంది ఇదే అది అవుతోంది అది ఇది అనేది రెండు లేదు ఈ రీతిగా ఈ కదార్థంలో ఎరుకనుకలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వమగుచు అది క్షరపురుషుడు అనుకోండి క్షరపురుషునికి సంబంధించినటువంటి జగత్తు దాని వ్యవహారం దాని లయం అక్షరపురుషుడు అనుకోండి ఆ అక్షర పురుషుడికి సంబంధించినటువంటి సృష్టి దాని సంకల్పం పురుషోత్తముడు అనుకోండి ఆయనకు సంబంధించిన అనంత విశ్వం దానికి సంబంధించిన శూన్యము సర్వం దానికి సంబంధించిన సంకల్పము శూన్యము కాలము ఆ మూడు ఆ పరమాత్మ పరబ్రహ్మ నిర్ణయానికి సంబంధించిన పురుషోత్తమ స్థితికి సంబంధించిన ఇక నాలుగు మహావాక్యముల చేత బోధించబడుతూ నిర్ణయించబడుతూ ఉన్నటువంటిదంతా బ్రహ్మానుసంధానం చేత నిర్ణయించబడుతున్న బ్రహ్మనిష్ట తుర్యనిష్ట అదంతా కూడా జీవన్ముక్త అవస్థ అది శుద్ధ ఎరుక ఇంకా కొందరు కిందకి దిగొచ్చేసాం అక్షర పురుషుడి నుంచి క్షరపురుషుడిగా దిగొచ్చేసాం ఆకలి దప్పికల చేత ఏడ్చబడుతూ ఏడవబడుతూ ఆకలికి ఏడ్చడి మానవుడు ఎరుకకొకటి వేరు ప్రకలించుడు ఎట్లు అంటాడు ఒక అంధార్థం మానవుడి దశ ఏమిటయ్యా అంటే వేళకి సాపాటు పడకపోతే అన్నీ పాటలే కాబట్టి చక్కగా చెప్పారు కలికాలంలో మానవులందరూ అన్నగత ప్రాణులు వీడికి అన్నం పడకపోతే చాలు అంతా గోవిందే కాబీ ఎన్నగా చూడక అన్నమయమ మీ శరీరము రుధిరమాంసమేదో అస్థి చర్మ నఖ కేశముల చే నిర్మితం ఇందు ఏదని వజి ఏదని నేనని తలంతు అని సూటిగా చూడమన్నాడు పంచకోశ నిరసన చేయమన్నాడు చేస్తే ఏమైంది ఇప్పుడు పంచకోశ విలక్షణ ఇవన్ని నాలో అంశీభూతములు నేను ఉండబట్టి ఇవన్నీ ఉన్నట్టు వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది నేను తప్పుకుంటే నిష్ప్రయోజనం ప్రయోజనశీలం కావు జడం ఏ పంచభూతాత్మకమైనటువంటి జడ ప్రకృతిలో భాగములే ఈ జడం ఏర్పడిందో తడం విలీయతే హి జడం ఎందులోంచి వచ్చిందో అందులోకే చేరినే ఈ సప్తధాతువులన్నీ ఈ సప్తాతువుల్ని నడిపే చైతన్యం ఉందే ఆ చైతన్యము ఆ అష్టప్రకృతుల నిండా వ్యాపకమై ఉన్నటువంటి సాక్షిభూత చైతన్యం అది ఆత్మ యొక్క చైతన్యం సాక్షిత్వం ఒక ఆత్మయని ఆత్మ యొక్క ప్రకటిత స్థితికి చైతన్యం అని పేరు అంతే స్థితి భేదమే వస్తుభేదం లేదు ఈ రీతిగా గమనించినటువంటి వాడెవడో వాడు క్షరపురుషస్థితి నుంచి అక్షర పురుషస్థితికి మేల్కొన్నాడు ఇప్పుడు క్షరపురుషస్థితి అంతా ఏమైపోయింది కళ అయిపోయింది కళ నుంచి మేలుకోగానే కళ యొక్క ప్రభావాలు ఏవీ లేవు ఏనుగు సూరిపెజ్జంలో నుంచి వెళ్ళిపోయింది కళలో మేల్కొన్నాడు ఏనుగు లేదు సూదిపెజ్జము లేదు వెళ్ళిన వాడు లేదు చప్పట్లో కొట్టి ఆనందించిన వాడు లేడు ఉన్నవాడెవడో వాడు ఉన్నాడు వాడు సర్వకాలము ఉన్నాడు అలాగే ఈ క్షరపురుషుడు క్షరపురుషుడికి సంబంధించిన ఉత్పత్తి స్థితిలయములు జాగ్రత్త వ్యవహారము జగద్వ్యవహారము స్వప్న వ్యవహారము సుషుప్తి అంత వీడి పనులేక వీడికి నిత్య ప్రళయం రోజూ పడతాడు రోజూ వీడికి వేరే పని పడాలి వీడే వందేళ్ళకి ఒకసారి పుట్టాడో వందేళ్ళకోసారి కాబట్టి వీడి కోసం ఏడవక్కర్లేదు వీటి రోజు పుడతాడు వీడి రోజు పోతాడు వీడికంటే వాడున్నాడు వీడికంటే ఇంకా అజ్ఞానం ఉన్నవాడు వాడు వృత్తి ప్రళయం అంటే ఆ ఆలోచన ఆ ఉద్వేగం ఆ ఆసక్తి ఆ ఆవేశం ఆ గుణ కలిగినప్పుడు మాత్రమే వాడు ఉంటాడు ఉపశమించగానే వాడు పోతాడు వాడు వృత్తి ప్రళయం ఎలా ఇందాక అలా ఉన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు ఏంటంటే అది అప్పుడు అట్లా అనిపించింది అంటే ఏం చేశామంటే మూడీ ఫెలోస్ కింద వేసేసాం అన్నమాట వీళ్ళకు కేటగిరీ పెట్టాము వీళ్ళందరూ ఏమిటంటే ఉద్వేగభరిత జీవనాన్ని ఆ ఉద్వేగాన్ని ఆనందిస్తూ ఉంటారనమాట ఎవరైనా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చాలా ఎనర్జెటిక్గా మాట్లాడారండి చాలా ఎంథూజియాజంతో మాట్లాడారని ఉంటుంది వీళ్ళందరూ ఉద్వేగభరిత జీవనాన్ని కలిగి ఉంటారు అంటే తత్కాలవత్ ఆ ఆవేశాన్ని పొనతాడనమాట ఆ ఆవేశాన్ని ఆనందిస్తాడనమాట ఆ ఆవేశం చేత ప్రభావితం వీళ్ళందరూ ఏంటంటే ఆ క్షణానికి చాలా బలంగా ఉంటుంది లోపల అభిమానం చాలా బలంగా ఉంటుంది అహం చాలా బలంగా ఉంటుంది సర్దుబాటు ధోరణి చాలా తక్కువ ఉంటుంది కానీ వీళ్ళలో చాలా తీవ్రమైన జ్ఞానం ఉంటుంది కానీ మరుగుగా అహం వెనకాల ఉంటుంది దట్టమైన అహం అనే తరం అది ఎప్పటికీ ముందుకు రాదు కొండొకచో ఉన్నానని చూస్తూ ఉంటుందండి కాబట్టి నిరాశ నిస్పృహ నిర్వేదం ఈ గోళలన్నీ ఎవరి మధ్యలో ఉంటాయంటే ఈ మూడీ ఫెలోస్ ఈ క్షరపురుషుడు వీటి మధ్య ఉంటాయి ఈ స్ట్రెస్సు ఈ స్ట్రెయిన్ ఈ గోళలన్నీ చెప్పేవన్నీ క్షరపురుషుడికి సంబంధించినవి ఇంకా అక్షరపురుష స్థితికి చేరిన వాడికి వాడికి స్ట్రెస్సు లేదు స్ట్రెయిన్ లేదు ఎందుకని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ పరిస్థితి అది నేను ఒక్కడినే అనేకములుగా కనపడుతున్నాను అసలు రెండో వాడే లేడు నేనే అన్నింటిలో తోస్తున్నాను నన్ను నేనే చూస్తున్నాను అన్నింటినీ నాయందు చూస్తున్నాను ఈ నిర్ణయానికి చి నిర్ణయించుకోకొని స్థిరపడున్నాడు ఉన్నాడు ఏకమయవా బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మమే తెలుగులో చెప్ప ఈ రీతిగా చెప్పినప్పుడు ఏమయ్యాడు అక్షర పురుషుడయ్యాడు ఇప్పుడు భోగి భోగ్యము భుజించుట య య య య య జ్ఞము యనము యాజనము యజ్ఞకర్త యజ్ఞభోక్త హవనము బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మడాహుతం బ్రహ్మైవ తేన బ్రహ్మకర్మ సమాధి నా చాలా ఉన్నదంతా బ్రహ్మమే అని సూటిగా చెప్పడం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి భోజనం చేసాం ఈ మంత్రం చెప్పుకు చేయినా అయినా అని చెప్పారు పెద్దలు ఎవరికి అర్పిస్తున్నావు ఆ కలేసి తింటున్నాను అనుకోమాట ఆకలేసి తింటే అన్నగత ప్రాణివై జంతువు అయిపోతాం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి నాలో వైశ్వానరాజ్ఞి అనే యజ్ఞకుండం ఆ వైశ్వానరుడికి హవిస్సులు అర్పిస్తున్నా బ్రహ్మార్పణం ఎవరు అర్పించేవాడు అర్పించేవాడు బ్రహ్మమే దేని అర్పిస్తున్నాడు అర్పించేది బ్రహ్మమే అందుకుంటున్నవాడెవడు అందుకుంటున్నవాడు బ్రహ్మమే జరిగే యజ్ఞం యజ్ఞము కూడా బ్రహ్మమే ఫలమేమిటి ఫలము కూడా బ్రహ్మమే ఏమంటే వాళ్ళు ఏకాదశి రుద్రాభిషేకం చేశాను మారుద్రో రుద్రమర్చేసే చేసే కర్త కూడా రుద్రుడే స్వీకరించినవాడు రుద్రుడే ఫలితం కూడా రుద్రస్థితే అష్టప్రకృతులను ఈశ్వరుడుగా చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వటం ఆ ఏకాదశి రుద్రాభిషేకం యొక్క ఫలం ఉన్నదంతా ఈశ్వర్యమే నశ్వరమిది నాలుగు గడియల వెలువిది అంతే అదంతా జీవుడు క్షరపురుషుడు నిత్య ప్రళయం మరి నేను శాశ్వతుడు కాబట్టి నేనెవరిప్పుడు ఏకమయవా అద్వితీయం బ్రహ్మ అనే అక్షరపురుషుడు సరేనయ్యా ఇప్పుడు ఏం పోయింది ఇప్పుడు అక్కడ మేలుకొన్నాడు ఈ క్షరపురుషుడు కలబోయింది ఈ ఆటలు పోయినాయి ఈ ఆసక్తులు పోయినాయి ఈ ప్రభావాలు పోయినాయి ఈ విషయానందం మీద పండి ఇప్పుడు వాడికి ఏవంటే మీకు పువ్వు ఇమ్మంటారా మీకు డదన అరటిపళ్ళు ఇమ్మంటారా ఏమంటే మీకేమో బంగార పుష్పాలతో పూజ చేయమంటారా లేకపోతే మీరేమో ఏనుగు ఎక్కించమంటారా గజారోహణం బాగుంటుందా మీకు లేకపోతే పల్లకియ పువ్మోయమంటారా లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇంకేమైనా మీరేమడిగితే చేస్తామండి అన్నారు ఆయన ఏమంటాడు నీవెవరు నేనెవరు చేసేవాడెవరు చేయించుకునేవాడు ఎవరు లేరు నాయన ఉన్నదంతా బ్రహ్మణమే నాకు ఏం ముఖ్యమైనది నాకేం వద్దనాలి అవన్నీ కావాలి నువ్వెవరు నేనెవరు అనకూడదు ఇది వచ్చింది తగాది అవి అవన్నీ చేయవయ్యా ఉన్నదంతా బ్రహ్మమే అంటే అది ప్రమాదం అది మూఢత్వం అజ్ఞానం తామసికం కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే అనేవాడు పూర్ణాహుతి తర్వాత మిగిలే ప్రసాదం వలె ఉండాలి కానీ పూర్ణాహుతికి ముందున్నటువంటి సంభారంలు అవలే ఉండవ పూర్ణాహుతిలో చాలా సంభారాలు వేస్తాం ఏవైతే లోకంలో విశేషమైన ద్రవ్యములుగా పరిగణించబడుతుంటాయో విశేష గుణాన్ని కలిగినవో విశేష లక్షణాలను కలిగి ఉంటాయో ఏవైతే విలువైనవిగా ప్రపంచం గుర్తిస్తూ ఉంటుందో వాటి అన్నిటినీ పూర్ణాహుతులు వేసేస్తాయి దాని అర్థం ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా విభూతియే ఈశ్వర విభూతి కళ్ళు తెరిచావా జగదీశ్వరు కనబడుతుందా జగత్తు అదంతా ఈశ్వరుడే అది జగదీశ్వరుడు లేదయ్యా కళ్ళు మూసుకుని అర్ధ నిమి నిమిలిద నేత్రుడై ధ్యానమగునుడు అయ్యావు సమాధినిష్ఠుడయ్యావు సాక్షీభూతుడు అయ్యావు ఇప్పుడు లోపలున్నటువంటి విశ్వాన్ని చూస్తున్నాం విశ్వేశ్వరుడు ఇది కాశీ దర్శనం అంటే ఈ రీతిగా చూడమన్నారు దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉన్నటువంటి ఆంతరికమైనటువంటి చైతన్య సహిత లక్షణంతో చైతన్యం దేన్ని చూపెడుతుందంటే బ్రాహ్మీభూత స్థితిని ఆత్మస్థితిని ఆ రీతిగా చూపెట్టి అనంత విశ్వాన్ని తెలుసుకునేటటువంటి విశ్వదర్శన స్థితికి నిన్ను మారుస్తుంది అది చైతన్య స్థితిని గుర్తించమని చెప్పడానికి ఉద్దేశ్యం ఇదంతా నీ లోపలి తెలుస్తుంది అనుభూతం అవుతుంది నిర్ణయం అవుతుంది దర్శనం ఆ నిర్ణయాన్ని ఆ వివేకాన్ని ఆ వస్తునిశ్చయ జ్ఞానాన్ని పొందినటువంటి మెలకు ఎవరికైతే వచ్చిందో వాడికిప్పుడు ఏమిచ్చి సంతృప్తి పరచగలం వాడు నిత్య సంతృప్తుడు పోని వాడి చరిత్రను ఏమని అడుగుదాం వాడు నిత్య వర్తమానుడు పోని వాడికి ఏ ఉపచారాలు చేద్దాం వాడి ఏ ఉపచారములు అవసరం లేని నిర్వాణ స్థితులు సహజ నిర్వాణ స్థితులు దీనికి ఏవాడు ప్రయత్నించక్కర్లే పిలిస్తే పలుకుతుంది నిర్వాణం ఉన్నది ఉన్నట్లుగా ఉండమంటే ఉంటాయండి వీడికి ఏమి అవసరాలు లేవు వీడికి ఏమి నిర్ణయాలు లేవు కర్తవ్యం కర్త లేడు భోక్త లేడు ఉన్నదంతా బ్రహ్మనే కాబట్టి నిర్వృతమానసం నిష్కామకర్మ నిర్వాణం తురియం బ్రహ్మనిష్ట ఇలా మానవుడు ఎదగాలి ఇది సాధన యొక్క లక్ష్యం ఆ బ్రహ్మనిష్ట సిద్ధి దశ ఇలా అయ్యామండి ఇక్కడికి ఎక్కడ దాకా వచ్చాం అక్షర పురుషుడు దాకా వచ్చాం ఇప్పుడు ఏం చేశారు బ్రహ్మాండ పంచీకరణ ఈశ్వర పంచీకరణ అనేటటువంటి సమిష్టి సాంఖ్య దర్శనాన్ని బోధించారు బోధించి అనంత విశ్వంలో బ్రహ్మాండం ఎట్లా ప్రాదృఢమవుతుంది పంచశక్తులు పంచభూతములు పంచతన్మాత్రలు పంచబీజములు పంచబ్రహ్మలు ఆయా సమిష్టి తత్సాక్షి అయినటువంటి కూటస్థులు తత్సాక్షి అయిన బ్రహ్మ ఎప్పటికప్పుడు తత్ యొక్క పదాన్ని మారుస్తూ తత్పదం యొక్క నిర్వచనాన్ని ఏం చేస్తామంటే నేను శరీరం అన్నామనుకో అయితే తత్పదం ప్రాణం నేను ప్రాణాని బాగా తెలుసుకున్నానండి స్వాధీనపరుచుకున్నానండి ఇప్పుడు నాకు ఇహ ప్రాణం యొక్క క్షుత్పిపాసాలస్య నిద్రా తమసాదులు నా ప్రభావితం కావడం లేదండి నేను సాక్షిగా ఉండగలుగుతున్నానండి స్వాధ్యాయ నిరతి చేత అని అన్నామనుకో అప్పుడు తత్పదం మనస్సు మనస్సు స్వాధీనం అయిపోయిందండి హృదయ స్థానాన్ని తెలుసుకున్నానండి హృదయ స్థానంలో స్వరూప జ్ఞాన నిష్టలో సాక్షిగా ఉండగలుగుతున్నానండి ఇప్పుడు నేను అంతరింద్రియ సాక్షిని జ్ఞాతను అన్నారు అంటే అంతరింద్రియ సాక్షిని ఎందుకుంటున్నానంటే జ్ఞాతకి రెండు భాగాలు ఉన్నాయి పంచీకృతం అపంచీకృతం అపంచీకృత భాగం సాక్షి ఎప్పుడు కూడా పంచీకృతం వ్యవహార నిర్ణయాలు కాబట్టి అపంచీకృత భాగస్థితికి హృదయ స్థానంలో చేరుకున్నావు ఇప్పుడు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందేవు నిర్వాణ స్థితిని పొందేవు సమాధి నిష్టను పొందేవు తురీయ స్థితిలో నిలకడ చెందావు మరిప్పుడో వివేకం మారిపోయింది కళలన్నీ పోయినాయి ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి తాను బ్రహ్మమని గుర్తెరిగినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు ఈ జన్మలో ఏమవదలుచుకున్నారండి అని అడిగాం ఇప్పుడు ఈయన వృత్తి ధర్మానికి సంబంధించిన యాక్టరో డాక్టరో చెప్తాడా అవి ఏం చెప్పడు పరము నెరగవలయ్యూ ఒకటే మాట ఇంకా ఆయన జీవితంలో ఒకటే మిగిలింది ఏమిటది బ్రహ్మనిష్ఠుడికి పరము కెనిస్ట్ దాంతో ఆయన పని అయిపోతుంది వచ్చిన పని అయిపోతుంది అంటే ఏమంటే ఏమిటి రాక పోక అని అడిగామనుకోండి జెన్ సిద్ధాంతంలో మనం అందరం అతిథుల ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం అతిథిగా మరి అతిథి వచ్చేటప్పుడు ఒక లక్ష సరిపడా సామాగ్రి తెచ్చుకుంటాడా తెచ్చుకోడు కదా తత్కాలవత్ ఆ కాసేపు సమయాన్ని ఎలా గడపాలో తెలుసుకోవడానికి కావాల్సినటువంటి అజన్ యోగి అత్యంత సామాన్యంగా ఉన్నాడట ఏమండి ఏమిటింత సామాన్యంగా ఉన్నారు మీరంటే మహానుభావులు మరి మీరు తలుచుకుంటే ఈ సృష్టిలో ఏదైనా జరగదు లేదు కదా మీరు ఈ భూమండలానికి చక్రవర్తిగా ఉండొచ్చు కదా ఎవరినైనా శాసించవచ్చు కదా మీకు భూడుమంది అనుచరులు ఉండొచ్చు కదా ము అంటే ఆ అంటే పలిగేవారు ఉండొచ్చు కదా కాళ్ళు చేతులు నొక్కేవారు ఉండొచ్చు కదా అంటే చివరికి కంఠం కూడా నొక్కచ్చు కదా అన్నట్టు కాబట్టి ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఊరి పద్ధతులు అన్నమాట విజ్ఞత ఉండాలి అజ్ఞానం అనేది ఎవరికి వారు ఊరేసుకునే పద్ధతి ఇంకోటి ఎవరో వేయక్కర్లే చాలామంది ఈ మధ్య కాలంలో ఈ ఊరి లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి నాకు అది స్ఫురిస్తుంది ఆత్మహత్య కంటే పాపం ఇంకొకటి లేదు కాబట్టి ఏదైనా పోరాడి గెలవాలి కానీ సాధించి పోరాడాలి కానీ సాధనతో సాధ్యమవుతాయి కానీ పారుబూతులకు ఇది సాధ్యంగా అటువంటి ఆత్మహత్య చేసుకునేటటువంటి వారికి ఏ మాతృగర్భము లభించక కొంతమంది కల్పాంతం వరకు కూడా పిశాచ సదృశమై ఉండవలసినటువంటి అగత్యములు ఏర్పడతాయి శాస్త్రం హెచ్చరిస్తుంది కాబట్టి మానవులు ఎప్పుడూ విన్న విన్నీ సాధనతో పోరాడాలి పరిష్కారాన్ని సాధించాలి వివేకాన్ని విజ్ఞానాన్ని పొందాలి ఇదంతా క్షరపురుష నిర్ణయం ఎందుకు నేను ఈ క్షరపురుష అక్షరపురుష లక్షణాలను విపరీతంగా వైపరీత్య లక్షణాలను కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఆశ్రయించి ఎప్పుడైతే ఎంతమంది అయితే ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటున్నామంటున్నారో వాళ్ళందరిలో కూడా వారి వారి యొక్క అంతరంగాలలో ఈ రకమైన మతన ప్రక్రియ జరుగుతూ నాకు తెలియబడుతూ సూచించబడుతూ కనబడుతుంది కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఎదగాలి ఎక్కడికి ఎదగాలి తత్పరం చావలోకేతు మెలకు అని పొందాలి స్పష్టంగా చెప్తున్నారు ఈ కదార్థంలో మేలుకు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అయినా నేను నేనైనా నేను నువ్వు క్షరపురుషుడుగా అయినా మేలుకొని ఉండాలి అక్షరపురుషుడుగా అయినా మేలుకొని ఉండాలి పురుషోత్తముడుగా అయినా సరే మేలుకొని ఉండాలి తస్మాత్ జాగ్రత జాగ్రత్త జాగ్రత్త కాబట్టి మలిన ఎరుకని శుద్ధ ఎరుకని కేవలపుటెరుకని కలవలే భావించి నిరసించాలి బయలుస్థితిలో దర్శించాలి మేలుకోవాలి లేనెరుకగా విడవాలి అఖండ ఎందుకని అంటే ఈ మొత్తం ఆ పురుషస్థితి మీద ఆధారపడింది జీవుడను జగత్తను ఈశ్వరుడను బ్రహ్మమును ఆత్మను పరబ్రహ్మమును విశ్వమును బ్రహ్మాండమును అష్టప్రకృతులను పంచభూతములను ఏ పెట్టుకో ఈ మొత్తం కూడా పురుషుని చేతనే ఏర్పడింది ఏర్పడుకలగా ఎరుకలు తేం తిరిగిన ఎరుక కది మేల్క ఇది నమ్ము లెస ఈ లెస్స అన్న పదం చాలా విశేషమైనది అండి లెస్సగా పాటించాలి లెస్సగా నమ్మాలి లెస్సగా పొందాలి లెస్సగా నిర్ణయించాలి ఇంగ్లీష్ లెస్సు కాదు ఇది లెస్స అన్న పదం చాలా రెండక్షరాల పదమైనా కూడా మానవ జీవితంలో ప్రతిభా పాఠ వాళ్ళని సమర్థతని నిరూపించేటటువంటి అయ్యా నీకు ఈ పని బాగా తెలుసా అని ఎవరైనా అడిగాను అవునండి నాకు ఈ విషయం బాగా తెలుసు దీని మీద పూర్తి పరిజ్ఞానం ఉంది అంటే చేయగలవా అని అడుగుతారు అంటే పెద్దలు మెచ్చేటట్లుగా ఉండడానికి లెస్స అని పేరు ఎవరో తెలియని వారు ప్రయోగించే పదం కాదు ఇది ఆ లెస్స అన్న పదం చాలా విశేషమైనటువంటి శబ్దం పెద్దలు దేశికులు మెచ్చేటట్లుగా నీ జీవితం కనుక ఉంటే ఈ లెస్స అన్న ప్రయోగాన్ని ప్రయోగిస్తారన్నమాట అందుకని ఇక్కడ ఈ కందార్థంలో ఈ ప్రయోగం చేశారు ఇది నమ్మూ లెస్స ఏమిటి నమ్మాలట ఏ ఎరిగిన ఎరుక గది మేల్కా నిర్మూలమేత జ్ఞానా శరీరం అనేటటువంటి షోడసి నీకు అనుభూతం అవ్వాలి అంటే ఏతన్మిధాశుధవియత్కించిదేమయా ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనే బయలు స్థితిని దర్శించి అక్కడ మేలుకోవాలి సులభంగా చెప్తా చూడండి కొండ కొండలో ఆకాశం కొండ బయట కూడా ఆకాశం ఇప్పుడు ఆకాశంలో కొండ వచ్చి కొండలో కూడా ఆకాశం ఉన్నట్లు కనబడతారు ఆ కొండలో పాలు పోయచ్చు నీళ్లు పోయొచ్చు నూనె పోయచ్చు నెయ్యి పోయొచ్చు ఆఖరికి కళ్ళు కూడా పోయొచ్చు ఏ గుణర్మం కలిగిన వస్తువునందులో పోస్తే ఆ కొండకు ఆ పేరు పోస్తే నేతి కొండ అన్నారు కళ్ళు పోస్తే కళ్ళు కొండ అన్నారు పాల పోస్తే పాలు కొండన్నారు నీళ్లు పోస్తే నీళ్ల కొండ అన్నారు మన నామరూపాదులన్నీ ఇండి మన గుణధర్మ విశేషములన్నీ ఇంటి ఆయా గుణధర్మ విశేషముల చేత నీకు పేరు వచ్చిందండి ఆ స్వభావం చేత పేరు వచ్చిందండి నిజానికి కొండకి ఆ వస్తువుకి ఏమైనా సంబంధం ఉందే కొండ ఏమైనా అందే నువ్వేం పూసినా అదేమనలే పోని కొండే అని అన్నప్పుడు కొండలో ఉన్న ఆకాశం ఏమైనా అందే అది ఏమనలేదు పోని కొండలో ఉన్న ఆకాశాన్ని నువ్వే ద్రవ్యం పూసినా ఆ ద్రవ్యం ఆకాశాన్ని అంటిందే అంటలేదు పోనీ ఆ ద్రవ్యం పోయడం వల్ల ఆకాశం ఏమైనా తొలగిపోయిందా రీప్లేస్ అయ్యిందా అవలేదు పోనీ కొత్త ఆకాశం ఏమైనా వచ్చిందా రాది. సరేనండి ఏ కొండ అయితే ఏమిటి పగలేశం ఏమైంది ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది పంచభూతాత్మకమైన కొండ పంచభూతాలలో కలిసిపోయి ఇప్పుడు ఈ కొండ రాకముందు ఆకాశం ఉంది ఆ కొండ వచ్చినప్పుడు ఆకాశం ఉంది కొండలో ఏవైనా ద్రవ్యాలు పోసినప్పుడు ఆకాశం ద్రవ్యాలు ఉన్న కొండ పగలేసినా ఆకాశం ఆకాశంగానే ఈ మార్పు చెందలేదు ఘటాకాశంలో మఠాకాశంలో విలీనమై కొద్దిగా పెంచాం ఇప్పుడు ఇది క్షరపురుష నిరసన కొద్దిగా పెంచాం అష్ట ప్రకృతులు కొండ ఆ అష్ట ప్రకృతులకు అవకాశం కల్పించినటువంటి ఆకాశం బ్రహ్మాండాంతర్గతమైన ఆకాశం సూర్యస్థానం నుంచి చూస్తున్నాను అక్కడ నిలబడ్డాము అది అక్షర పురుష స్థానం అక్కడ నిలబడి చూస్తే ఈ బ్రహ్మాండాంతర్గత ఆకాశం ఏదైతే ఉందో ఆ ఆకాశంలో ఈ బ్రహ్మాండం ఈ అష్ట ప్రకృతులు అనే కొండ ఆ కొండలో ఏదో జడచేతన ప్రకృతులు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు లేక స్థావర జంగమాత్మకమైన ప్రకృతులు ఇక ఇతరత్ర ఎన్ని విభజనలు చెబితే అన్ని విభజనలు వెన్నెముక కలిగినవి వెన్నెముక లేనివి జలచరములు భూచరములు ఖగచరములు ఇలా ఎన్న చెప్పుకోవేబాబు నువ్వు ఎన్న పెట్టుకోవన్నీ ఎందులోకి వచ్చేసినాయి ఇప్పుడు ఈ అష్ట ప్రకృతులు ఉన్నటువంటి ద్రవ్య నిర్ణయం ఇప్పుడు ఆ అష్ట ప్రకృతులు ఏర్పడిన ఆకాశ ఏమన్నా దానివల్ల ప్రభావితం అవుతుందే నువ్వు పుట్టడం వల్ల నువ్వు పోవడం వల్ల బ్రహ్మాండార్గత ఆకాశం ఏమి ప్రభావితంగా అలాగే ఒక కాలంలో ఈ అష్టప్రకృతులు అనేటటువంటి కొండ పగిలింది మఠాకాశం పఠాకాశంలో విలీనమైంది విలీనమైతే బ్రహ్మాండము ఇంకా అప్పటికి విలీనం కేవలం అష్టప్రకృతి నిర్మాణమైనటువంటి సృష్టి పోయింది భూమండలం సృష్టి పోయింది ఇదే చెప్తున్నాడు సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరం కాలం తర్వాత ఒక నాలుగు వందల యాభై బిలియన్ల తర్వాత లేకపోతే బిలియన్ బిలియన్ల తర్వాత ట్రిలియన్ ట్రిలియన్ల తర్వాత ఎలా ఏర్పడిందో అలాగే వెనక్కి తీసుకుంటూ ఈ భూమి వెనక్కి తీసుకుంది సూర్యుడికి దగ్గరగా వెళ్ళిపోయింది అప్పుడు ఈ ప్రకృతి పోయింది దానికి ద్వాదశ సూర్యోదయం అని పేరు ఇది కూడా మనకి ఆ ప్రళయ నిర్వచనాలు చెప్పేటప్పుడు ఉంది ద్వాదశాదిత్యులు ఒకేసారి వెలిగితే ఎంత వెలుతురు వస్తుందో ఎంత వేడిమొస్తుందో అంత వేడిమి ప్రళయకాలంలో ఉత్పన్నమవుతుంది దానికి కారణమైన వాడు రుద్రుడు ఏ రుద్రుడయ్యా ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు ఏకాదశ రుద్రుడు వెళ్ళి ఏకమైపోతారటప్పుడు వెంటనే సులభంగా జరిగిపోతుంది అప్పుడు ఈ ఆ దృష్టితో చూశాను ఇప్పుడు ఈ అష్టప్రకృతులనే కొండ ఇది వెళ్ళిపోయింది బ్రహ్మాండం అనే ఆకాశంలో కలిసిపోయింది కానీ బ్రహ్మాండం అలాగే ఉంది ఇంకా బ్రహ్మాండం పోవలే అది విశ్వంలో కలిసిపోతుంది కొంతకాలానికి ఏమైంది ఇప్పుడు ఘటాకాశం పోయింది పటా మఠాకాశం పోయింది పటాకాశం కూడా పోయింది పోతే ఏమైందయ్యా ఆ సూర్యుడు అనేది బిందువులో ఉండే బిందువాకాశం అలాగే ఉంది క్రమేపీ ఈ మొత్తం వ్యాపకమైనటువంటి గ్రహాలన్నీ సూర్యుడిలో లేనమైపోయాడు లేనమైపోతే క్రమేపీ సూర్యుడు బాగా ఎర్రగా బాగా తెల్లగా బాగా నల్లగా అయిపోయాడు రెడ్ జైంట్ రెడ్ జైంట్ వైట్ డ్ ఇలా పేర్లు అనే మనమే పెట్టాం సూర్యుడు పెట్టుకున్నాడా పేర్లు పెట్టుకోవాలి మనమే ఆయన అనేక గుర్తుపడడానికి పేర్లు పెట్టుకున్నాం దానికే గుర్తని పేరు ఈ ఎరుక గుర్తుకు సంబంధించిన వ్యవహారం గురి లక్ష్యం లక్ష్యం అంటే బయలు అది అది లేనెరుక తర్వాత ఉంటుంది గురి గుర్తు లేనెరుకేమో గురి గుర్తు ఏమో ఈ వ్యవహారం లేనిదని నిరూపించటం సరే ఈ రకంగా సూర్యుడు చెట్టవరకి బ్లాక్ స్టార్ అయిపోయాడు నల్లటి వాడైపోయాడు కృష్ణుడు అయిపోయాడు కృష్ణ బిలంలో లేన అయిపోయాడు కృష్ణస్థితికి చేరిపోయాడు నల్లటి చొక్కయ్యాడు బిందు అయిపోయాడు బిందువు నుంచి వ్యక్తమైనటువంటి నాదము బిందువులోనే లీనమైపోయింది కళ కూడా అందులోనే లీనమైపోయింది కడపు నిష్కళ మిగిలింది ఇప్పుడు ఈ బ్రహ్మాండం ఏర్పడినటువంటి అనంత విశ్వానికి సంబంధించిన ఆకాశం ఉందే ఆకాశంలో ఈ బ్రహ్మాండం కొండ పగలేస్తే ఏమైంది ఆ ముందున్న ఆకాశం అలాగే ఉంది ఈ ఆకాశం అందులో కలిసింది ఎక్కడ కలవడం ఎక్కడ విడిపోయింది కలిసింది లేదు విడిపోయింది లేదు రెండు కల వంటివి భ్రాంతి చేత పరిమితి ఆవరణ భేదంచేత నీవే అటు ఇటుగా ఇటుదటుగా ఊహిస్తున్నావంతే వాస్తవ తత్వదర్శనంలో ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది దానికి పరిణామరహితం దానికి ఏ మార్పు లేదు సాక్షిరహితం చైతన్యరహితం భేదవర్జితం నిరుపమం ఉపమానం పెళ్ళడానికే వీళ్ళే దానికి అసలు కాబట్టి అలా ఉన్నటువంటి దాని స్థితికి చేరేడు ఘటాకాశం పోయింది మఠాకాశం పోయింది పటాకాశం పోయింది ఇప్పుడు బిందు కూడా పోయింది ఈ సూర్యుడు నల్లచొక్క అయిపోయినప్పుడు మిగిలిన దానికి అంత విశ్వము ఏ ఆకాశంలో ఉందో దానికి కేవల ఆకాశం అనిపోయి ఈ కేవల ఆకాశంలో విశ్వమనే ఘటం ఏర్పడిందండి విశ్వమనే ఘటన లోపల కూడా మరలా అనేక రకాలైన పాల పంతులు నిపుణులు నక్షత్రాలు గిరగిరగిర గిరగిరగిర తిరిగిపోతుంది భ్రమేణోహం భ్రమేణోహం భ్రమణ భ్రమ ఇది సర్వస్వం ఈ సర్వమనే విశ్వం ఆ కేవల ఆకాశంలో ఘటంగా ఏర్పడి తిరిగిపోతుంది కొంతకాలం తర్వాత ఏమైంది పోయి పోతే ఏమైంది ఆ కేవల ఆకాశానికి అవతలున్న బయలు ఎప్పుడూ అలాగే ఉన్నాయి ఏం మారలేదు అది అలాగే ఉంటుంది ఎప్పుడూ అలాగే ఉండవు కాబట్టి ఆ అనంత విశ్వము కూడా ఘటమే కాబట్టి ఘటశరావాదులు సత్యమందామా తత్కారణస్థితి సత్యం అందామా కారణరహితం సత్యం అందామా సద్రహితం ఉన్నది ఉన్నట్లుగా బయలుని ఉన్నదిన్నట్లుగా దర్శించామందామా ఆ దర్శన స్థితిలో విశ్వము లేదు బ్రహ్మాండము లేదు పిండాండము లేదు పురుషుడికి సంబంధించిన ఏ రూకా లేదు ఏ విశ్వ లేదు ఇది నమ్ము లెసీ ఈ రీతిగా బయలు దర్శించాడు అనంత విశ్వ ప్రాదుర్భవములు లయములు లింగము అనడానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే ధాత్వార్థం లీయతే గమయతే ఇది లింగ ఈ కార్తీక మాసం అంతా శివలింగ ఆరాధన చేస్తూ ఉంటారు లింగము అంటే అర్థం ఏమిటంటే లీయతే గమయతే ఇది లింగ అంటే లీయతే అంటే వ్యాపకము గమయతే వెనక్కి తీసుకోవద్దు వ్యాపకం అవుతుండదు వెనక్కి తీసుకోండి వ్యాపకం వెనక తీసుకోవాలి వ్యాపకం వెనక తీసుకోవద్దు ఒక కాలం అన్నందు వ్యాపకమైనట్టు ఒక కాలంలో వెనక్కి అందుకే లీనం అని పేరు కాబట్టి ఆ లీన అన్న లక్షణం కలిగిన ఏదైతే ఉందో అది లింగం మానవుడులో ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అనిపేరు అలాగే అక్షరపురుష స్థితిలో బ్రహ్మాండ స్థితిలో ఉన్నటువంటి హిరణ్య గర్భుడకు కూడా లింగం అనిపేరు కాబట్టి ఇక్కడ ఉన్న సూక్ష్మశరీరము లింగ శరీరమే అక్కడ ఉన్న సమిష్టి సూక్ష్మ లక్షణమైనటువంటి హిరణ్య గర్భస్థితి కూడా లింగశీర అందుకని పెద్దలు ఏం చెప్పారు రుద్రధ్యానంలో ఆ పాతాళన భస్థల అంతభవన బ్రహ్మాండం ఆవిస్ఫుర జ్యోతిష్పాటిక లింగమౌళి వెలసత్ పూర్ణేందు అంతామృత ఆ చిట్ట నుంచి ఆ చిట్ట వరకు విశ్వం ఈ మూల నుంచి విశ్వం ఆ మూల వరకు భూమండలం కోన ఈ మూల నుంచి భూమండలం కోన ఆ మూల వరకు నీలో ఆపాదమస్తకం కాలి వేరు గో కాలి గోరు పన నుంచి శిర పాలభాగ పన వరకు భూమా వరకు బ్రహ్మరంధ్ర శిఖాస్థానం వరకు వ్యాపకమై ఉన్నది మరలా వెనక్కి తీసుకోకూడదు లింగ నీలో ఉన్న నేను ఈ శరీరం అంతా వ్యాపకమై ఉండడం ఎంత సత్యమో భువన బ్రహ్మాండములన నిన్నంతటా వ్యాపకమై ఉన్న చైతన్యమే శివం శక్తి రూపమే శివం వ్యక్తంగా చూస్తే శక్తి సాక్షిగా చూస్తే శివం అంతే కాబట్టి శివుడు లేని స్థానమే లేదు నీ శరీరంలో ఉన్న అణు కూడా శివమే శక్తిమయమే జ్ఞాపకమైన మయంగా చూస్తే శక్తి సాక్షిగా చూస్తే శివుడు ఇంతే వేరే ఏం లేదు కాబట్టి శివశక్తి శివశక్తి యుక్త్యాయక్తో అనే ప్రయోగం అంటే మానవ జీవ నిర్మాణం అంతా కూడా శివుడు శక్తి శివుడు శక్తి అందుకే బిందు త్రికోణ సంయుక్తంగా ఎప్పటికైనా మనం మానవుడు బిందు ఆకాశాన్ని కేవల ఆకాశాన్ని అధిగమించి బయలను దర్శించినటువంటి స్థితిలో నిలకడ చెంది ఈ ఎరుక ఆ కళ ఈ రెండింటి గొడవ వదిలించాలి వదిలిస్తే అచలము ఎప్పుడూ తోచీతే ఎరుక లేందనూ మేల్క ఎరుగుము అపుడే చాలు ఎలా ఎలా చూడాలంటే తింటే ఎరుకనే కళ నీకు ఎప్పుడు తోచితే అప్పుడు ఈ క్షరపురుష పద్ధతి కానీ ఆ అక్షరపురుష పద్ధతి కానీ ఆ పురుషోత్తమ స్థితి కానీ ఎప్పుడు నీకు తోచినా సరే వెంటనే నీకు ఈ వాక్యాలు స్ఫురణకు రావాలి ఏమిటి స్ఫురణకు రావాలి ఉన్నది బయలు లేనిది ఎరుక ఎరుకనే కళ నీకు ఎప్పుడు తోచితే ఎరుకా లేందూ అంతే వెంటనే దాని యొక్క నిరసన వాక్యాన్ని ప్రయోగించడం రావాలంటే నీతి నీతి మహావాక్యం అంటే నిరసనకి సంబంధించిన మహావాక్యం నా ఇతి నా ఇతి ఇది కాదు ఇది కాదు ఏమిటిది కాదు నా నిర్ణయం జన్మరాహితం నా లక్ష్యం జన్మరాహిత్యం నా లక్ష్యం లేనిరుక నా లక్ష్యం కాలాతీతం నా లక్ష్యం బయలు అనేటటువంటి ఉ ఉన్నతోన్నతమైనటువంటి నిర్ణయాన్ని స్వీకరించి ఇది కాదు ఇది కాదు దీనికి ఉపమానం శ్రీరామ పట్టాభిషేకం పూర్తయిన తర్వాత అందరినీ సత్కరించే ఘట్టంలో హనుమకి ఒక రత్నాలహారాన్ని అమ్మ జగన్మాత శ్రీరామచంద్రమూర్తికి చెప్పి ఇప్పిస్తుంది శ్రీరామచంద్రమూర్తి తన పనిలో తానుంటే తనుమ ఒక్కొక్క రత్నాన్ని కొరికి కింద పడేస్తూ ఉంటాడు చెవి దగ్గర పెట్టుకుని పడేస్తుంటాడు ఏమిటయ్యా ఈ చేష్ట అని అడిగారు అందరు నాలో అణువణువు రామనామాంకితమైనటువంటి వజ్ర పంజనంలో హనుమ వజ్రకాయుడు అని అంటుంటారు ఆ వజ్రకాయం ఎలా వచ్చిందట అంటే అణువణువు రామనామాంకితమైపోయినటువంటి వజ్ర పంజర నిర్మితంలో ఉన్నాడట ఆయన ఇక మృత్యు ఎలా ఆశ్రయించగలదు కాబట్టి హనుమ చిరంజీవి అంటానికి అర్థం దీని వెనక ఉన్న సూచన ఇది మనలో అణువణువు రామనామాంకితమైనటువంటి స్థితికి మనం చేరాలి ప్రతి రోమము కూడా రామ రామ రామ అనేటువంటి నాదాన్ని వెలువరుస్తున్న ఇది హనుమ యొక్క గొప్పతనం అందుకు ఆయనను ఆశ్రయించమంటాం ఆయన వారి నుంచి మనం స్వీకరించవలసినటువంటి గొప్ప బోధ ఇది మనం కూడా మన పేరు బాగా స్మరిస్తున్నాం ఎవరికి వాళ్ళు వారి పేరు ఏదైతే అది బాగా స్మరిస్తూ ఉంటారు అందుకని ఆ పేరుతో బిట్టి పిలిస్తేనే పొలుకుతాడు ఇంకే పేరైనా పలకడం విశ్వేశ్వర అని పిలిస్తే పలకడం సుబ్బారావు అంటేనే పలుకుతాడు ఎందుకంటే ఆయన గాఢంగా నమ్మాడు నేను ఎప్పుడు సుబ్బారావు అనే విశ్వేశ్వరుని కాదు కాబట్టి మనం ఎంతగా శ్రవణమన నిధిధ్యాసలనే స్వాధ్యాయ సాధన జరగాలయ్యా అంటే నీలో నుంచి నాద తరంగాలు విడుదలవ్వాలి నీ అలా ఉంటే చాలు నీ ఉనికి చాలు ఎంతగా ఇనుపముక్క విద్యుత్ తరంగాల యొక్క శక్తికి లోబడినప్పుడు దాని యొక్క లక్షణాన్ని మార్చుకుని అయిస్కాంతంగా మారిపోయి అది అయస్కాంత లక్షణ తరంగాలని వెదజల్లుతూ ఉంటుందో అలా మానవుడు తనలో ఉన్నటువంటి పొలతి అణువుని కూడా ఈ శక్తి తరంగాలని ఏకత్రితం చేసి తనలో నుంచి ప్రణవనాదం ఉత్తుంగ తరంగాలుగా విడుదలయ్యేటటువంటి ఒక పెద్ద పవర్ స్టేషన్గా మార్చుకోవాలన్నమాట ఈ శక్తి మానవుడికి ఏ జంతు జాలమునకు లేదు అలా తనను తాను ఎప్పుడైతే ప్రతి అణువు ఆ నాదాంతరంగితమైనటువంటి స్థితికి చేరుస్తాడో ఆయన యొక్క ఉనికి ప్రభావం ఆయన సన్నిధానానికి ఆ శబ్ద ఆ శక్తి తరంగా ఆవరణలోకి వెళ్ళగానే నీలో అనేక మార్పులు వచ్చేస్తాయి నువ్వేం చేయక్కర్లా నీలో ఆ మలినపుటెరుగ యొక్క లక్షణాలన్నీ కూడా వాటంతట అవి దూరీ దూరీకర్తం వాంచసి కిం బ్రూహి గచ్చే గచ్చేది అని మనిషి ఆ పంచకంలో ఒకటి ఉంటుంది నీవు ఆత్మస్వరూపుడు అంటావు బ్రహ్మస్వరపుడు అంటావు పరబ్రహ్మస్వరూపుడు అద్వైత వేదాంతం చెప్పావు ఎవరిని దూరం జరగమంటున్నావయ్యా అనే ప్రశ్న ఆది శంకరుణ్ణి శరణం ఆ దేశిక వర్యులనే ప్రశ్నించాడు భారత భారతీయ సంస్కృతిలో ప్రశ్నించే అవకాశం లేకపోవడమేంటి ఎంతటి వాడినైనా ఎంతటి వారైనా ప్రశ్నించవచ్చు జ్ఞాన పరిధులు ఎవరిని దూరీకర్తం వాంఛసి ఎవరిని జరగమంటున్నావు తలగు తొలగని అనుచరులు చెప్పారట ఎవరిని తొలగమంటున్నావయ్యా ఆయనేమో అద్వైత వేదాంతం మీరేమో తొలగు తలగు కాబట్టి జాగ్రత్తగా గమనించాలట ఇలా ఎప్పుడైతే ఆ హనుమ రత్నాలహారాన్ని కొరికి తుంపులు చేసి పడేసాడు ఏమిటయ్యా ఇదంటే ఎక్కడ నాకు అందులో రామనామాంకితమైనటువంటి రత్నం కనపడలేదండి నాలో నిరంతరాయంగా అణు అణువు కూడా రామ రామ రామ అనేటటువంటి నాదాన్ని వెలువరిస్తోంది నేను నాదస్వరూపుడను ఎందుకంటే రామ అనేటటువంటి శబ్దం ప్రణవస్వరూపం కాబట్టి ఆ ప్రణవనాదానుసంధానం చేత ఆ రామనాదానుసంధానం చేత మృత్యు అనేటటువంటి స్థితిని దాటిపోయినటువంటి చిరంజీవి ఎందుకని అంటే నాదము బిందువు కళ అనేవి బ్రహ్మాండ అంతర్గతమైనవే కానీ పెండా అంతర్గతమైనవి కోవు వాటి యొక్క ప్రతిబింబాలు పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి చేరాడో ఈ శరీరం ఇది పోవడం ఇది పుట్టడం తత్కాలవత్ ఇది నిత్య ప్రళయంతో పోయేది ఇవాళ పడుకుంటే ఇది పోయింది ఎక్కడుందో దీనికే రేపు లేస్తే మళ్ళీ ఉన్నట్టు లేకపోతే పోయినట్టే ఇంద్రుడు దానికి ఏడ్చేది ఏమిటి అనేటటువంటి తూష్ణీభావాన్ని పొందాడు అలాగే పంచగగన పద్ధతిగా నిరసన చేసేటప్పుడు కూడా ఆ తూష్ణీభావాన్ని ఉపయోగించడానికి నేతి నేతి మహావాక్యాన్ని చెప్తామన్నమాట అయితే చూపగలవేని హృదయాంతర్గతం మన శ్రీరాముని అడుగుతారు అనమాట అక్కడ ఉన్న ఓ దానిదేమంది ఒక్కసారిగా తన హృదయంలో ఆ శ్రీరామ దర్శనం అయ్యేటట్లుగా వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతాడు తన యొక్క భక్తి ప్రభావం శరణాగతి ప్రభావం తన యొక్క జ్ఞాన ప్రభావం చేత నవమ బ్రహ్మగా కీర్తించబడుతున్నాడు రాబోయే బ్రహ్మ ఆయనే కాబట్టి అలాంటి ప్రభావితమైనటువంటి జ్ఞానశక్తి కలిగిన వాడు ప్రచోదనం కలిగినటువంటి వాడు అందుకని హనుమన్ ఆశ్రయించినప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఘట్టాన్ని మా పెద్దలు బోధించేవారు ఆయన ఆయన హృదయంలో శ్రీరాముడు కొలువై ఉన్నాడని అందరినీ దర్శింపజేయగలిగే సమర్థత కలిగినవాడు హనుమా కాబట్టి జ్ఞానిని ఆశ్రయిస్తే ఏమిటయ్యా ప్రయోజనం జ్ఞానిని ఆశ్రయిస్తే ఈశ్వర దర్శనం కలుగుతుంది జ్ఞానిని ఆశ్రయిస్తే ఆత్మదర్శనం కలుగుతుంది జ్ఞానిని ఆశ్రయిస్తే స్వరూప జ్ఞానం కలుగుతుంది జ్ఞానిని ఆశ్రయిస్తే ముక్తి కలుగుతుంది జ్ఞానిని ఆశ్రయిస్తే జ్ఞానమే కలుగుతుంది అంతే ఆయన వల్లే ఇతర ప్రయోజనం ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనం హనుమాని ఆశ్రయించి ఏ జ్ఞానాన్ని పొందాలో నిర్ణయించుకోవాలి అంతే కానీ మా అబ్బాయికి వేసా వచ్చేడు చూడవయ్యా అని అడగడం ఎంత అనౌచిత్యమో తెలుసుకోవాలి కాబట్టి ఉచిత రీతిని వ్యవహరించగలిగిన వాడు మానవుడు అన్నాడు భగవాన్ శ్రీ సత్యసాయి కాబట్టి ఆ రీతి అంటే ఏమిటంటే తెలివిని తెలివితో తలగించి మాయను మాయతో మాయించి ఎరుకను ఎరుకతో విడిపించి బయలును దర్శించి తనను తాను లేందిగా నిర్ణయింపజేసుకునే మెలకు పని పొందడం ఉచిత రీతి ఇలా నడకని నడతని జీవితాన్ని నడిపినటువంటి వాడికి మృత్యు ఎక్కడా నిర్ణయం ఈ రీతిగా జాగ్రత్తగా గమనించమని కందాత్మ సూచిస్తోంది ఎరుక బయలుగని తాలేం జరిగిన ఎరుక గది మేల్క ఇది నమ్మ ఎరుకతో పొందు అదులదే పిస్సా ఈ పిస్సా అన్న ప్రయోగం కూడా ఒక వ్యంగ్య ప్రయోగం అన్నమాట అంటే ఏమండి ప్రాణం పోయేటప్పుడు ఎట్లా పోయిందో తెలుసా మీతో అడుగుతున్నాను కదా ప్రాణం ఎట్లా పోతుంది ఏవనండి ఎలా పోయిందో తెలియలేదు పాపం మాట్లాడుతూ మాట్లాడుతూనే పోయాడు రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్టు బాగానే ఉన్నాడండి తెల్లారులైతే పడకలేడండి ఈ ప్రాణం ఎలా పోతుందో చెప్పడం పిస్స అనే ప్రయోగం నిజానికి దీంట్లో ధాత్వార్థం లేదు అదొక పువ్వట బాబా తలపై పువ్వట అని రామలింగ కణాల రామలింగ కవి ప్రయోగించాడు దీన్ని ఎలా రాస్తావు అదొక శబ్దం ధ్వని ఆ ప్రాణం శరీరాన్ని విడిచేటప్పుడు ఆ రకమైనటువంటి సూక్ష్మ శబ్దం చెవులకు వినడానికి వీలు కాదు వదిలేస్తాడు జీవుడు వదిలిపెట్టేటప్పుడు అలా వదిలిపెడతాడు ఆ పిస్సా అన్న శబ్దం అదిట కాబట్టి ఎరుకతో పొందు వదులదే పిస్స ఏమిటయా ఎరుక సంగతితో దాన్ని పొందాలని దీన్ని పొందాలని దాన్ని తెలియాలని దీన్ని తెలియాలని దాన్ని అనుభవించాలి దీన్ని అనుభవించాలి దీన్ని నడపాలి దాని నడపాలి ఓ అది చేయని ఇది చేయని భూమిని పట్టికెళ్ళి అంగారకం మీద పెట్టాలి అంగారకుండి భూమి మీదకి దేవాలి ఇటా ఏవేవో ఇదంతా ఏమిటా ఒకటే మాటతో కొట్టేశాడు నేతి నేతి మహావాక్యం ఇందులో ఉంది ఎరుకతో పొందు ఎరుక నే కల నీకు ఎప్పుడూ ఎరుక లేందే చాలు అంటే బయలు యొక్క దర్శన స్థితిని నిలబెట్టుకో అటులే కనుకొడమి అందునను పట్టు విడువక గుట్టు మరువక ఇది నమ్మ లెస్స ఎరుకతో పొందూదులదే పిసా కాబట్టి ఎరుక లేనెరుక అవడం అనేది అతి చిన్న పని సూక్ష్మమైన పని శరీరాన్ని ప్రాణం ఎట్లా విడిచిపెట్టేసిందో చెట్ట చివరి ఆఖరి ప్రాణం ఆఖరి శ్వాస ఆఖరి గమనం ఆఖరి నడక ఆఖరి నడత ఆఖరి కదలిక ఆఖరి స్థితి రెపపాటు అదే రేపబాటులో కూడా ఎరుక విడిచేసింది ఇది లేనెరుకైన పద్ధతి అంత సులభంగా ఎరుక విడిచేసింది ఎప్పుడట గురుబోధతో మేల్కొంటే బయలుస్థితి ఎందు మేల్కొంటే చాలా సులభం దీంట్లో ఏం లేదు ఇవన్నీ కూడా ఏమంటారు కానీ నిలువు అడ్డాల పోగులన్నీ ఒకదానికి అల్లితే ఒక వస్త్రంలాగా తయారైనా ఏ పోగు తీసేస్తే వస్త్రం లేదు ఇది అంతే అలా నేతి నేతి మహావాక్యంతో అన్నింటినీ నిరసించేసేది బయలు దర్శించినటువంటి స్థితిలో నిలకడ చెందాడు స్వప్నే ప్రతీయమాన నిజరూపాన్ని యథా తథా కలలో తోచిన శరీరములు ఎలాగో అలాగే అనే పంచదశీ నిర్ణయం ఈ కందార్థంలో సూచనగా ఉన్నది హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓర్ణమదూర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ద పూర్ణమేవిషో సహనాభవతు సహనోనక్తు సహవీ కరీ తేజస్ నవధీతమస్ మా విద్విషామహి Oh, shanti shanti shanti saguru nenjanulu arama guru parameshthiyu san guru para brahmhane namo hari hari gurur hy namaha hari